ఓకే అంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఆ సుఖశబ్దాన్ని సందర్భాన్ని బట్టి మీరు ఆలో అర్థం ఇక్కడ సుఖం అనుకున్నారు ఆయన ఆనందమో అని అర్థం బ్రహ్మానందమో అని అర్థం బ్రహ్మైవ సుఖం పరిచక్షతే కథ ఏంటి బ్రహ్మ అయితే చాంద్ర సప్తమాధ్యాయంలో భూమ సుఖం అనే పదాన్ని బ్రహ్మానందము అనే అర్థంలో అలాగే ఇక్కడ గౌడపాదాచారులు కూడా సుఖం అనే పదాన్ని బ్రహ్మానందము అర్థంలో వాడినారు సుఖ ఆకాశం చైతన్యాకాశం ఆ చైతన్యాకాశంలో అజ్ఞానం యొక్క ఛాయలేమీ లేవు అలాంటి చైతన్యాకాశం అదే సుఖము అంటే అమ్మాయ అక్కడికి ఆ శ్లోకం పూర్తయండి మనం ఇప్పుడు లాస్ట్ శ్లోకానికి వచ్చేసాం నా కష్టి జీవ సంభవే తదుత్తమం సత్యం ఎత్రిన్న జాయతే అజాతవాదం అంటే ఇలాగే ఉంటున్నాడు అజాతవాదంలో సర్వోత్కృష్టమైన శ్లోకం నా కశ్చిత్యతే జీవ జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు జగత్తు కంటే భిన్నము బ్రహ్మ పరమాత్మ కంటే భిన్నము పరమేశ్వరుడు జీవుల్లో మళ్ళీ వీళ్ళ ఈ జీవుడు ఆ జీవుడు ఈ జీవుడు ఇప్పుడు కుట్టాడు అప్పుడు పోయాడు అని ఈ విచారమంతా ఉంటుంది సరే ఇది ఇది ఇదంతా కూడా మానవుల యొక్క అజ్ఞానానుభవము యొక్క అనువాదమే తప్ప సత్యము కాదు అనువాదం మనకి ఎలా అనిపిస్తుంది మనకి ప్రతీది మన అనుభవాన్ని బట్టి మన అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని దేవుని ఎత్తని వేస్తూ నేను చెప్పాను ఇంతకుముందు కొంచెం బహుమాటం లేకుండా చెప్తున్నాను మీరు మనలో అనుకోకుండా మరి సందర్భం అంటూ ఉంటుంది ఇప్పుడు జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది లక్ష్మీనారాయణ నుంచి పుట్టింది అయితే పార్వతీ పరమేశ్వరుల నుంచి పుట్టింది అని అంటారు అలా అన్నాడంటే వీటి సంస్కారం ఏంటంటే వీడు చుట్టుముట్టు చూస్తూ ఉంటే స్త్రీ పురుషుల సంయోగం చేత జగత్తు ప్రాణులు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఆది దంపతులు వీటి దంపతుల నుంచి సంతానం కలుగుతుంది కదా కాబట్టి ఆది దంపతుల నుంచి జగత్తు పుట్టింది అని వీరు అంటారు ఆది దంపతుల నుంచి జగత్తు పుట్టింది అని అన్నారంటే అది వీడికి ఉన్నటువంటి అనుభవాన్ని అనువాదం చేసేడని అభిప్రాయం అంతేగాని ఆది దంపతులు అంటే అక్కడ ఎవరో ఇద్దరు నిలబడి ఉన్నారంటే అది అది ఎలా వర్కౌట్ అవుతుంది అలాగే కుదరదు కదా మీరు సైన్స్ ప్రకారం చూసినా ఏదో బిగ్ బ్యాంగ్ వల్ల వచ్చింది జగత్తు అంటారు తప్ప ఆది దంపతుల నుంచి జగత్ వచ్చింది అని అన్నారు వేదాంతంలోకి వెళ్తే కూడా సో ఇదో దేని నుంచి ఎవరిని చేతించో అని అలాగేదో ఉంటుందే తప్ప ఆది దంపతులు అని ఉండదు ఈ దంపతులు తర్వాత వస్తారు సవకాశంగా వస్తా వెంట వెంటనే కూడా వచ్చే పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి మాయాశక్తి నుంచి మహత్తత్వం మహత్తత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి పంచభూతాలు సూక్ష్మ వాటి నుంచి స్థూల వాటి నుంచి దేహాలు ఆ దేహాల్లో చైతన్యం ప్రవేశిస్తే ఓ దేహం పురుషుడు ఇంకో దేహం వస్తే అక్కడికి వచ్చేప్పుడు దంపతులు వచ్చాయి దార్శనిక దృష్టికోణంలో శాస్త్రములో అనువాద ప్రధానంగా ఉండదు అపవాద ప్రధానంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఒక రూల్ ఇది సాధారణంగా పురాణం అనువాద ప్రధానము వేదాంతము శాస్త్రము అపవాద ప్రధానము పురాణంలో మన అనుభవాన్ని తిరిగి చెప్తారు మన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రంలో పుట్టాడు అది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి పుట్టడం ఏమిటో నీతస్తుంది అంటే అంటే పైగా నక్షత్రంతో సహా చెప్తాడు వెంకటేశ్వర స్వామికి ఏం చేదో ఇంకా వీళ్ళు క్యాల్కులేట్ చేసే ఉంటారు ఇలాంటి దేవాలతో వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు ఇప్పుడు రాముడికి క్యాల్కులేట్ చేయొచ్చు కృష్ణుడికి క్యాల్కులేట్ చేయచ్చు హిస్టారిక్ పర్సన్స్ పెట్టి వెంకటేశ్వర స్వామికి క్యాలకులేట్ అలా చేస్తారు సో వేరే రిష్యూ చూస్తే ఐ మీన్ దే ప్రాబ్లం లేదు వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అంటే అది అనువాదం అంటే వీడు భాద్రపద నక్షత్రంలో ఎప్పుడో పుట్టాడు వీడు దాన్ని వాడు అనువాదం చేశాడు వెంకటేశ్వర అనువాదం మన అనుభవం ఇప్పుడు నేను భాద్రపద నక్షత్రంలో పుట్ట భాద్రపద నక్షత్రం కాదనుకుంటాను కొను మరొకటి నేను ఏదో ఇంకో పూర్వ ఫలుకునే నక్షత్రంలో పుట్టాను తర్వాత ఏమో మన మా నాయనగారేమో రోహిణి నక్షత్రంలో పుట్టారు మా తాతగారు అశ్విని నక్షత్రంలో పుట్టారు వెంకటేశ్వర స్వామి శిశానాథ నక్షత్రంలో పుట్టారు అంతే వీడి వీడి జ్ఞానం అంతే కదా ఇంకంతకంటే ఉంది మహాభాగ్యం అనువాదం సో పురాణంలో అనువాద ప్రధానంగా ఉంటాయి శాస్త్రము అపవాద ప్రధానంగా ఉంటుంది ఎలా నువ్వు పుట్టేనా పుట్టా పుట్టే పుట్టలేదు నా కశ్చిత్యతే జీవ పుట్టలేదు నేను పుట్టలేదు మన మిగతా వాళ్ళు ఎవ్వరూ పుట్టలేదు ఎవ్వరూ పుట్టలేదు ఏదీ పుట్టదు పుట్టదు ఏం పుట్టిందండి కెరటము తరంగము పుట్టింది ఏమీ పుట్టలేదు పుట్టిందని మన భ్రమ ఘటం పుట్టింది ఏమీ పుట్టలేదు అంటే వీడు ఏమనుకుంటాడంటే మట్టి మట్టిగానే ఉంటుంది మట్టిలో మార్పులు చేర్పులు ఏముండవు ఎటు ఆ మట్టికి పిండ సంస్థానము అంతర్ధానమై ఆ ఘట సంస్థానం వస్తుంది పిండ సంస్థానము అంతర్ధానమైంది అంటే ఈ పిండ షేప్ పిండ అంటే గుండ్రంగా బాల్ ఈ పిండ సంస్థానం ఎక్కడుంది అది అంతర్ధానమైన అది ఎక్కడుంది కొంచెం సైన్స్ చదివితే కొంచెం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎల్లో లైట్ చూస్తారు ఎల్లో లైట్ ఉంది ఇప్పుడు ల్యాబొరేటరీలో ఎల్లో లైట్ వాడతారు ఇప్పుడు స్పెక్ట్రామీటర్ ఇవేవి ఫిజిక్స్ లాబొరేటరీకి వెళ్తే ఎల్లో లైట్ ఉంటున్నాయి ఎల్లో ల్యాంప్ దానికి ఏదో పేరు ఉంది దానికి ఏదో ఫిక్స్డ్ దానికి మనకి వేవ్ లెంక్ ఎంత అని ఫార్ములాలో ల్యాంప్డా వేవ్ లింక్ వేయాల్సిందో ఏదో ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఏదో ఫిక్స్డ్ అది వేసుకుని క్యాలకులేషన్స్ అవి చేస్తాయి ఎల్లో లైట్ ఉంటుంది ఈ ఎల్లో కలరు ఎక్కడుంది ఎల్లో కలర్ ఎక్కడుంది ష్రాడింగిర్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన ఏమన్నాడంటే అది చెప్పడం కష్టమయ్యా ల్యాంపులో మాత్రమే ఉందని మాత్రం నువ్వు అనొద్దు ఎందుకంటే అక్కడి నుంచి ఎల్లో కలర్ ఏం కాదు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్కి కలరును అవే ఉండవు రేడియేషన్ ఈజ్ రేడియేషన్ కంటి మీద పడ్డ తర్వాతే ఎల్లో వస్తుంది కన్ రెటీనా మీద పడి వరకు దేర్ ఈజ్ నో ఎల్లో రెటీనా మీద పడ్డ తర్వాత ఎల్లో ఆ రెటీనా కూడా ఎవళ్ళ రెటీనా చిన్న పిల్లవాడి రెటీనా మీద పడితే ఇంకా ఎల్లో కాదండి చిన్నపిల్లవాడికి ఇంకా ఎల్లో కాదు చిన్నపిల్లవాడికి ఆ సంస్కారం వస్తుంది ఎలా వస్తుందంటే తల్లి చెప్తుండే ఆరెంజ్ చూపించి నాన్న ఎల్లో ఆరెంజ్ అని చెప్తుంది వాడికి ఆరెంజ్ తెలిసింది ఎల్లో తెలియలేదు ఎన్నాడంటే ఇది అలా చూశాడు చిన్నపిల్లలు తెలిసిన దానికి తెలియని దానికే అలా చూస్తారు ఎల్లో ఆరెంజ్ ఈ లోపల చిన్న పక్షి రామచీలకలా వచ్చింది ఎల్లో బర్డ్ అని మళ్ళీ అప్పుడు వాడికి ఇష్టం అది కనెక్షన్ వస్తుంది ఎల్లో ఆరెంజ్ ఎల్లో బర్డ్ ఈ ఆరెంజ్ ఎక్కడే కూతురు చూస్తాడు అక్కడే ఉంది ఇంకా ఎల్లో ఆరెంజ్ ఎదురుకున్న బర్డ్ ఎల్లో బర్డ్ ఓహో ఈ రకమైన సెన్సేషన్కి ఎల్లో అని పేరు ఆప్టికల్ సెన్సేషన్ yellow. అని పేరు దీంట్లో కలర్ బ్లైండ్ వాడు ఒకడు ఉంటాడు వంద మందిలో వాడు ఒకడు కలర్ బ్లైండ్ మా మిత్రుడు ఒక ఆయన వాడు మేమందరం యెల్లోగా కనపడితే అతనికి రెడ్గా కనపడి ఈజ్ కలర్ బ్లైండ్ అతను కలర్ బ్లైండ్ ఎందుకు అయ్యాడు మా మా అందరి మధ్యలో ఉన్నాడు కాబట్టి కలర్ బ్లైండ్ అయ్యాడు ఇప్పుడు ఈ కలర్ బ్లైండ్ వాళ్ళందరూ కలిసి ఒక డజన్ మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఐడిపిఎల్లో అయింది కథంతరం వీళ్ళందరూ కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అక్కడ వాళ్ళు కలర్ బ్లైండ్ కాదు మనం కలర్ బ్లైండ్ వాళ్ళు దే ఆర్ బీయింగ్ ఫైన్ ఆ సంఘంలో మనం ప్రవేశిస్తే లేకపోతే ఆ సంఘంలో నేను ప్రవేశించారనుకోండి వాళ్ళందరూ రెడ్ అని ఏదనుకుంటున్నారో వాళ్ళు పది మంది ఉన్నారు నేను ఒక్కడిని నేను ఎల్లో అంటాను వాళ్ళు పది మంది రెడ్ అంటారు ఇప్పుడు కలర్బోయండి ఎవరు నేను కాబట్టి పిండాకారము మట్టిలోనే ఉందని మీరు అనుకోద్దు మట్టిలో ఇంట్రెన్సిగా లేదు మట్టిలో ఇంట్రెన్సిక్గా ఉంటే ఎలా పోతుంది ఇంట్రెన్సిక్గా ఉన్నది పోవడానికి వీలు లేదు మట్టి ఎక్కడికి పోలేదు మట్టిలో ఉండే తేమ ఎక్కడికి పోలేదు మట్టిలో ఉండే ఆ వ్యాల్యూయబిలిటీ ఎక్కడికి పోలేదు మట్టిలో ఉండే పిండాకారమే పోయిందంటే ఇంట్రెన్సిక్ కాదు దానికి కాబట్టి మట్టి కన్ను మనస్సు పాత సంస్కారాలు మెమరీసు ఇన్ని కలిపి దానికి పిండాకారము అనే నామరూపాలు వచ్చాయి పిండా అనే నామము ఒక రూపము ఆ నామరూపాలపై ఘట అనే నామరూపాలు వచ్చాయి మట్టి మట్టిలాగే ఉంది మట్టి పుట్టను లేదు గెట్టను లేదు మట్టియే సత్యము ఘటం పుట్టిందన్నావు పెండం నశించిందన్నావు పెండం మిత్సది మిత్స్య పుట్టడం ఏమిటి గెట్టడం ఏమిటి పుట్టడం లేదు గిట్టడం లేదు సినిమాకి వెళ్ళారు వాడు పుట్టాడు ఎవడో పుట్టాడు ఓ కొంతకాలం అయిన తర్వాత కొంతకాలం అంటే సినిమా కాలం గిట్టాడు ఎవడు పుట్టాడు ఎవడు గిట్టాడు కాబట్టి ఈ ద్వంద్వములు సుఖము దుఃఖము ఇత్యాది ద్వంద్వాలని మనస్సు కల్పించినట్టుగానే జన్మా మరణము అనే ద్వంద్వాలని కూడా మనస్సు కల్పించింది నా జాయతే జీవ దీంట్లో దాని ఇంప్లికేషన్స్ చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ పుట్టలేదు నేను పుట్టలేదు అంటే అర్థమంటే తెలుసునండి నేను కొడుకును కాదు తండని కాదు మరి వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ తర్వాత నాకు నక్షత్రం లేదు వర్ణం లేదు కులం లేదు ప్రాంతం ఏమి లేదు పుట్టేను అంటే బ్రాహ్మణుని పుట్టేను అంటే మద్రాసుని పుట్టేను అంటే మహారాజుని లేదా క్షత్రియుడిని రెడ్డిని కమ్మని ఇండియన్ని అమెరికన్ పుట్టేను అంటే ఇవన్నీ వస్తాయి పుట్టేను అన్నాను అనుకోండి కొడుకును కొడుకును అంటే రెండు ఇష్యూస్ ఒకటి ఆస్తిలో నాకు వాటా వస్తుంది ఇంకో ఇష్యూ ఏంటో తెలిసినా తజ్జనం పెట్టాలి అంటే ఉన్న ఇష్యూస్ నేను చెప్పాను నేను కొడుకును కాదు అన్నాను అనుకోండి నాకు ఆస్తిలో వాటా ఉండదు నేను తజ్జనం పెట్టక్కర్లేదు సన్యాసులు ఉంటే మరి అలాగే నేను బ్రెజిల్ వెళ్ళాను ఒకసారి అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు అంచైతే వెళ్ళాను నేను ఎందుకు వెళ్తాను ఆ సన్యాసి నాతో ఏమన్నాడంటే ఏమండి నేను మా ఎన్సెస్ట్రల్ హోమ్లోనే ఉంటున్నాను కానీ మా బ్రదర్స్ వాళ్ళు కొంచెం అలర్ట్ చేస్తున్నారండి అన్నాడు అంటే నన్ను నువ్వు నేను సలహా చెప్తాను చేస్తావా అన్న చెప్పండి అన్నాడు ఇంటికి వెళ్ళు నీ ఎఫెక్ట్స్ నీ సామాన్యం ఏవైతే ఉంటాయో నువ్వు పెట్లు పెట్టుకో బాయ్ అన్నీ రోడ్డు మీకు వచ్చేసాయి ఆ తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచించు ముందు ఈ పని చేయని చెప్పాను తర్వాత ఆలోచించి ప్లాట్ఫామ్ పడుకోవాలి ఇంకా వెళ్ళి సన్యాసం హోములు అంటూ యాన్సెస్ట్రల్ హోమ్లో ఉంటాను అంటే ఏదో రోగం వచ్చి వస్తే తీసుకెళ్లి పడేశాడంటే అది వేరే సంగతి ఇంట్లో ఓపికగా ఉండి యౌనంలో ఉన్నవాడు బ్రహ్మచారిగా ఉండి సన్యాసంలోకి వచ్చినవాడు నేను యాన్సెస్ట్రల్ హోమ్లో వీళ్ళు దెబ్బలాడుతున్నారు వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుతున్నారు వాళ్ళకి క్యా కాబట్టి నేను కొడుకును కాను కాబట్టి నాకు ఆస్తిలో వాటా ఉండదు నేను తర్జన ఒకటలేదు చాలా ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి నా కశ్చిత్ జాయతే జీవ అంటే సో జన్మని అంగీకరించకూడదు అంటే దేహాభిమానం ఉండకూడదు వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ యూఆర్ స్ట్రైట్ అవే బ్రహ్మ అయిపోతారండో ఏటో అనుకుంటున్నాను ఉండే పవర్ ఎటువంటిదంటే వి క్రమముక్తి విదేహముక్తి ఇలాగే ముక్తుల్లో డజన్ వెరైటీలు ఉన్నాయి ఈ వెరైటీలన్నీ కూడా మనస్సు కల్పించిన ఈ దేహముక్తి అంటే ఇప్పటి నుంచి కంగారు పడద్దు అని అర్థం ప్రాణం పోయిన తర్వాత వస్తుంది అంటే యు ఆర్ పోస్ట్ ఇట్ నాట్ ఓన్లీ దట్ యు ఆర్ కీపింగ్ ఇట్ ఇన్ సస్పెన్ సస్పెన్షన్ సస్పెన్స్ ఏమవుతుందో తెలియదు ఎందుకంటే వీళ్ళకి ముక్తి అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం ఎనీవే నా జాయతే జీవ సంభవస్ విద్య జాయతే అన్న సంభవ అన్న ఒకటే మరి అలా ఎందుకన్నారు చూద్దాం ఏమన్నా కారణం లేదు సంభవ అంటే కారణం అంటే వీడికి కారణమేం లేదు అంటే మీరు మళ్ళీ నేను ఐఎమ్ బోర్న్ అనగానే టు ఎ సెట్అప్ అంటే కులం వర్ణం వర్గం ప్రాంతం అన్నీ వచ్చేసాయి నేషనాలిటీ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు అవేమీ లేవు తర్వాత ఆస్తిలో వాటా ఇప్పుడు లేదు తర్వాత తద్దినాలు మొదలైనటువంటి బాధ్యతలు లేవు నా కారణం నచాస్య కష్టిత్ జనిత అంటూ శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం ఉంటుంది నచాస్య కశ్చిత్ జనిత వీడికి జనిత జన్మనిచ్చిన వాడు ఉంటే అడుగులేడు ఇవన్నీ కూడా మన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ అపవాదం చేసేస్తారు ఇది మరి అపవాద ప్రధానమైన శాస్త్రం మీకు అనువాదం కావాలంటే మీరు చక్కగా పురాణం తీసుకుని చదువుకోండి అనువాదం ఉంటుంది పుడతారు అని మొదలవుతుంది అనువాదం ఎందుకంటే మన అనుభవాలన్నీ అక్కడ రిపీట్ అవుతాయి ఆ అనువాదం మాట ఎంత పర్ఫెక్ట్ అంటే మనలో మనం దెబ్బలు కదా వాళ్ళు కూడా దెబ్బలు దేవతలు కూడా దెబ్బలు అనువాదం మనం దెబ్బలు అడుగుతూ మనకి స్పర్ధలు ఉంటాయి కదా తర్వాత మన రాజుకి తన పదవి పోతుందేమోనో భయం ఉంటుంది కదా కాబట్టి ఇంద్రుడికి పదవి పోతుందేమోనో మనం ఏదైనా మంచి మంచి చేద్దామంటే ఆటంకాలు ఎవరిలో ఒక సృష్టిస్తారు కదా కాబట్టి తపస్సు చేసుకుంటుండే ఇంద్రుడి ఆటంకాలు సృష్టిస్తారు అంత అనువాదమే మన అనుభవాలని అనువాదంగా ఉంటుంది పురాణ సాహిత్యం అంతా అయితే ఆ అనువాద ప్రక్రియలో భాగంగా దాంట్లో ఒక సందేశము ఒక ప్రతీక అపవాదము అంతర్గతంగా ఉంటే అది చాలా వాల్యూల్ అదొక శాస్త్రం కింద రూపుదిద్దుకుంటుంది భాగవతంలో ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి కొంతవరకు ఉన్నాయి అయితే ఆ అపవాద ప్రక్రియ సంకేతము లేక ప్రతీక సందేశము వీటన్నిటినీ డ్రైన్ చేసేసి కేవలం కథలు పెట్టారనుకోండి భాగవతం ఎందుకు ఉపయోగించదు దానివల్ల ప్రయోజనమే ఉంది సాధారణంగా లోకంలో అలాగే ఉంటుంది ఇప్పుడు మీకు భాగవతంలో నృసింహోపాఖ్యానం ఉందనుకోండి నృసింహ చరిత నృసింహ చరిత మీరు సినిమా అయినా నాటకం అయినా వేస్తారు సినిమాలు తీస్తారు సినిమాలు తీసినా నాటకాలు వేసినా కూడా దాంట్లో ఫోకస్ దేని మీద ఉంటుంది దాంట్లో కొన్ని డ్రమటిక్ ఈవెంట్స్ ఉంటాయి ఆ డ్రమాటిక్ ఈవెంట్స్ ఏమిటంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు బడి నుంచి వస్తాడు సో వీడు హిరణ్యకప్పుడు అడుగుతాడు ఏం చదువుకున్నావురా అని అడుగుతాడు అడుగు అడిగే ముందు ఆ శ్రీహరి నాకు శత్రువు అని గట్టిగా కొంత అల్లరి చేసి మరో సందర్భంలో వచ్చి నాన్న ఏం చదువుకున్నావురా అని అడుగుతాడు అడగగానే వీడు నేను శ్రీహరిని భక్తితో పూజిస్తున్నాను అని చెప్తాడు అది చాలా డ్రామాటిక్ ఈవెంట్ వెంటనే దరిదఫ్లేరప్ తర్వాత ఈ ప్రహ్లాదు సంహరించడం కోసం హిరణ్యకేషప్పుడు అనేక ఉపాయాలను ఆచరిస్తాడు అయినా ఏమీ కాదు ఓ బండరాయి వేసేస్తాడు ప్రహ్లాదు అయినా బాగానే ఉంటాడు ఇవన్నీ కూడా ఇక ఒక నాటకానికి కానీ ఒక సినిమాకి కానీ స్క్రిప్ట్కి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి సామగ్రి దాన్ని ఒక పోయిట్ లేకపోతే స్క్రిప్ట్ రైటరు దాన్ని చాలా అద్భుతంగా మలుచుతారు ప్రహ్లాదుడు ఆత్మతత్వం అని చెప్తాడు ఏం చేస్తాడు స్క్రిప్ట్ రైటర్ దాన్ని ఏమీ చేయలేడు దాన్ని జస్ట్ త్రోయిట్ సార్ త్రోయిట్ సార్ అంతే చేస్తాడు స్క్రిప్ట్ రైటర్స్ ఏం చేస్తారంటే ప్రహ్లాదుడు బోధించే ఆత్మతత్వం ఇంకా అంతా కాదు గోల్డ్ అంటున్నాను అదంతా కూడా లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ కట్టగడ వదల పారస్త పారసీయా మిగిలినటువంటి తీసుకుని స్క్రిప్ట్ బిల్డప్ చేస్తుంటాడు ఈ కథావాచకులు కూడా దే ఆర్ నో డిఫరెంట్ వాళ్ళు అలాగే ఉంటారు ప్రహ్లాద అని స్పష్టంగా ప్రొనౌన్సియేషన్ కూడా చేయను ప్రహ్లాద అంటాడు ఆహా ప్రొనౌన్స్ చేయను ప్రహ్లాద అంటాడు ప్రహ్లాద ఏంటి ఆ ప్రహ్లాద ఏదో ధోరణి మాట్లాడుతున్నాను నేను కాబట్టి అనువాద ప్రధానంగా ఉండకూడదు అపవాద ప్రధానంగా ప్రహ్లాదచరితంలో కూడా మీరు అపవాద ప్రధానంగా ఉంటుంది మీరు ఓపుతుంది చూస్తే చూస్తే తెలుస్తుంది ఇంకా అపవాద ప్రధానంగానే ఉంటుంది సో ఈ శ్లోకము చూస్తే నాకెందుకునో అనువాదము అపవాదము ఆ కాంట్రాస్ట్ దీంట్లో కొట్టొచ్చినట్టు కనపడింది అందుకోసం అలా చెప్పాను భాష్యం చూద్దాం సర్వోప్యయం మనోనిగ్రహాదిహి మృల్లో సృష్టి ఉపాసన ఉక్తా ఉక్త పరమార్థస్వరూప ప్రతిపత్తి ఉపాయత్వేనా పరమార్థ సత్యూడం మనస్సు ఉన్నది మనస్సును నిగ్రహించాలి అని చెప్పారు ఉపాయం ఏమండే ఈ ఉపాయం అంటే మనస్సు మనస్సు యొక్క స్పందన ఆ స్పందన రూపంగా ఆవిర్భవించే జగత్తు ఇవన్నీ సత్యమన్నా దాని అభిప్రాయం కాదు అవన్నీ సత్యమైన అభిప్రాయం కాదు మరి మనోనిగ్రహోపాయాన్ని ఎందుకు చెప్పారంటే పరమార్థస్వరూప ప్రతిపత్తి ఉపాయత్వే ఎక్కడైనా సరే ప్రతిపత్తి అంటే జ్ఞానము అర్థం ప్రతిపత్తి ఆ పదము దానికి జ్ఞానము అర్థం నేను ఎక్కడో ఎవడో ఒక ఆయన వేదాంతం చెప్తూ ఉంటే విన్నాను ఆయన ఆ ప్రతిపత్తి అనే మాట దగ్గర వచ్చేవాడు కంగారు పడిపోయాడు అంటే ఎటుగా చూసుకోలేదు కానీ దాన్ని ఊరికే కష్టపడుతుంటే నేను ఎవడో ప్రతిపత్తి అంటే జ్ఞానము అది మీరు గమనించి మళ్ళీ చూసుకోండి అని అందామా అన్నంతదాకా వచ్చింది నోటికి నేను అనలేదు ఎందుకంటే వాళ్ళు అడిగితే నాలుగు గంటలు మనకు అహంకారం కింద ప్రతిపత్తి అంటే జ్ఞానం అది ఏదో ఎలా ఉంటుందంటే ఏదో ఉపపత్తి లాగా ఏదోలా ఉంటుంది అది ఆ పదం జ్ఞానం విప్రతిపత్తి అని ఒకటి ఉంది విప్ర శృతి విప్రతిఫల్లాతే అది గీతలో వస్తుంది విప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానము అని అర్థం అంటే విపరీత పామును స త్రాడును తెలుసుకుంటే అదేమిటి ప్రతిపత్తి త్రాడును చూసి పాము అనుకుంటే సో పరమార్థస్వరూప ప్రతిపత్తి పరమార్థము ఆత్మ అజ ఆత్మ అది తెలుసుకోవాలి మీరు దానికి ఉపాయంగా మనోనిగ్రహం చెప్పారు అంతేకాని మనోనిగ్రహం ఒక మెట్టు తప్ప అది ఇప్పుడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యోగులకు మనోనిగ్రహమే వాళ్ళకి సత్యం ఆ మనోనిగ్రహం ద్వారా ఏవో సిద్ధులు ఆ సిద్ధులు కావాలి కాబట్టి మనోనిగ్రహాన్ని సత్యమని దాని ద్వారా సిద్ధులు సంపాదించి దాని ద్వారా శిష్యుల్ని పవర్స్ని సంపాదించి ఏదో చెయ్యాలి ఇదంతా కూడా మిథ్య అంతా జ్ఞానమే అవి ఇక్కడ మరి చెప్పారు కదా అంటే కేవలము పరమార్థ సత్యాన్ని తెలుసుకునే ఉపాయంగా మాత్రమే చెప్పబడ్డాయి తర్వాత సృష్టి చెప్పారుగా ఇక్కడ మృల్లోహ విస్ఫులింగా సృష్టిర్యాచోదితరానో శ్లోకం మృతు దృష్టాంతం చెప్పారు మట్టి మట్టి మృత్తికేత్యమ సత్యం ఆ దృష్టాంతంలో ఏమని చెప్పారంటే నామధేయం వికార అని చెప్పారు వికారము అంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కాస్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ గురించి అక్కడ చర్చించారు కారణకార్య విచారణ కాబట్టి మరి కారణకార్యాలు ఉన్నాయి కదా చర్చించాను కదా కాబట్టి కారణకార్యాలు ఉన్నాయి కదా కాబట్టి పుట్టుకుంది కదా దట్ ఈస్ ది రాంగ్ లాజిక్ ఆ కారణకార్యాలను ఎస్టాబ్లిష్ చేయటానికి పుట్టుకను ఎస్టాబ్లిష్ చేయటానికి చెప్పలేదు మృత్యుదృష్ట అంతా మరి దేనికి చెప్పారంటే పరమార్థ స్వరూపాన్ని తెలుసుకుంటుంది వీడి కారణకార్య భావంలో ఉంటుంది వీడి మనస్సు దాన్ని అనువాదం చేసి దాన్ని బాగా విశ్లేషణ చేసి నిరాకరించడం కోసం చెప్పారు తద్వారా పరమార్థ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఉపాయంగా చెప్పారు తప్ప అక్కడికి మృతు సత్యం ఘటం సత్యం కారణం సత్యం కార్యం సత్యం మన అందుకోసం కాదు తర్వాత విస్ఫులింగ దృష్టాంతం ఉంది లోహ మృత్యులాంటిదే చాందోజ్యం మృతు లోహాందోజ్యం నా కన్ని కురుతనం అవన్నీ వచ్చే చాందో్యం ఇంకా విస్ఫులింగ దృష్టాంతం దగ్గరికి అది ముందగోపనిషత్తులో వస్తుంది పెద్ద బాన్ఫైర్ ఉంటుంది దానిలో మినుగురులాగా జీవులు వచ్చారు అంతే సరిపడింది కదా బాన్ఫైర్ దేవుడు మినుగురులు జీవులు జీవులు పుట్టాడు అని ఇలా మొదలు పెడతానికి వీల్లేదు అక్కడ అభిప్రాయం కారణ కాదే భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడము కాదు జీవుడు దేవుడి నుంచి పుట్టాడు అని పుట్టుకని ఎస్టాబ్లిష్ చేయడం కూడా కాదు మరి ఎందుకు అలా చెప్పారండి అంటే చూడు అనువాదం చేయి నువ్వేమనుకుంటున్నావు నేను అల్పుననుకుంటున్నావు కదా ఒకే నువ్వు అల్పుడవి అంటే నువ్వేమో ఆ మినుగురు లాంటివాడివి మరి దేవుడు వచ్చాడు దేవుడి నుంచి పుట్టింది జగత్ అంతా అంటే నువ్వు కూడా దేవుడి నుంచి పుట్టావు కదా అంటే ఒక బాన్ ఫైన్ నుంచి మినుగురు పుట్టినట్టుగా నువ్వు దేవుడి నుంచి పుట్టావు కాబట్టి నువ్వు దేవుడు అరుషకు చెందినవాడివి దేవుడు అంటే ఏమిటి చెన్మయస్వత్ నువ్వేమిటి నేను చెన్మయస్సతే మరి దేవుడికి నాకు తేడా ఎక్కడొచ్చింది అదే వెల్లివాడ యు పర్ష్యూ దాట్ పర్శ్యూ చేస్తే తాత్కాలికంగా టేకప్ చేసిన భేదమే తప్ప అది పరమార్థం కాదని పరమార్థ సత్యంలో భేదము లేదని కాబట్టి పుట్టుక ఇదంతా కూడా కల్పితమే అని మనకి స్పష్టమైపోతుంది కాబట్టి శాస్త్రంలో ఎక్కడైనా పుట్టుక గురించి కార్యకారణ భావం గురించి విచారము వస్తే అది లౌకికానుభవాన్ని లేక లోకానుభవాన్ని అనువాదం చేసి అపవాదం చేయటం కోసమే చెప్పారంటే అంతేకాని వాటన్నిటినీ స్థిరం చేసి పెట్టడం కోసం చెప్పలేదు అంతే అలా కోసమే చెప్పారు అంచేతన ఎక్కడైనా ఈ స్థల పురాణాలు ఇవి ఉన్నాయనుకోండి అవి కేవలం శుద్ధ అనువాద రూపంగా ఉంటాయి తప్ప దాన్ని అపవాదం చేయడానికి కూడా వెసులుబాటుగా ఉండవు కాబట్టి అవి ఉపాధేయములు కావు మనం స్వీకరించరాదు ఎందుకంటే అలా స్వీకరించుకుంటూ పోతే అదేమీ వ్యవస్థ అంతా కూడా చాలా చిన్నభిన్నం అయిపోతుందేమో ఒక వ్యవస్థ ఏ దాంట్లో అపవాదం చేయడానికి తాత్పర్యం ఉండదు లేదా ఇక్కడ విస్ఫులింగ దృష్టాంతం ఇచ్చాది ఉపనిషత్తు కార్యకారణ భావ సంబంధి దృష్టాంతాలు ఏవైతే ఉంటాయో అవి అనువాదంతో ఆరంభమై అపవాదంలో పర్యవసానం చెందుతాయి కాబట్టి ఆ విధంగా వాటిని మనం స్వీకరించాలి అంతేగాని ఆయన ఎలా చెప్తున్నారో చూడండి నా పరమార్థ సత్య అంతేగాని ఇదంతా కూడా ఈ అనువాదం కూడా నిజంగా సత్యమే అనే అభిప్రాయం కాదు మరి పరమార్థ సత్యం ఏమిటండి ఈ అనువాదము కార్యకారణ భావము జన్మ నశ నాశము ఇవేమీ పరమార్థ సత్యం కాదు అని మీరు తేలిస్తే పరమార్థ సత్యం ఏమిటి అదేమిటి చెప్పండి పరమార్థ సత్యంతో అంతవరకు అవతారి పరమార్థ సత్యమైతే అంటే అప్సల్యూట్ ట్రూత్ అది ఏమిటంటే నా కష్టి జాయతే అది పరమార్థ సత్యం ఎవ్వడు ఏ జీవుడు పుట్టుటలేదు వీడు పుట్టాడు వాడు పుట్టాడు వాడు పుట్టాడు వాడు పుట్టాడు ఎవ్వాడు పుట్టుట్టలేడు పితాపుత్ర సంవాదము అని మహాభారతంలో ఉంది తండ్రి పెద్ద యజ్ఞం చేస్తాడు ఒక కామ్యయాగం కామ్య చేసి మళ్ళీ కొంతకాలం అయితే ఈ కర్మలు చేసి వాళ్ళు అలాగే ఉంటారు ఒక కర్మ చేస్తాడు ఓ టెన్ డేసో ఫిఫ్టీన్ డేసో ఒళ్ళు హోనం చేసుకుంటారు ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకుంటారు మళ్ళీ ప్రారంభిస్తాం ఇంకోడౌంగులు కట్టి వాడు ఉన్నాడు అనుకోండి చేస్తాడో బిల్డింగ్ కడతాడు కట్టి దానికి ఏదో దానితో ఇంత మూట సంపాదిస్తాడు సంపాదించి ఏదో చేస్తాడు చేసి పోని మూట సంపాదించే మనకి బాగానే ఉందని ఊరుకుని ఎదురపోని వేదాంతమైన చదువుకుంటాడా చదువుకోడు వెళ్ళి ఇంకో బిల్డింగ్ మొదలు పెడతాడు ఇంకా ఊళ్ళో ఎవళ్ళకి బిల్డింగులు అక్కర్లేదురా అందరికీ దొరికేసింది అంటే వీడు ఖాళీగా ఉండలేడుగా వీళ్ళు మొదలు పెడతారు ఇలా మొదలుపెట్టి ఒక గ్లట్ క్రియేట్ చేస్తారు ఈ ఇండస్ట్రియల్ సొసైటీస్ యొక్క లక్షణం ఏంటంటే ముందు గ్లట్ క్రియేట్ చేయాలి టూత్పేస్ట్లు ఉన్నాయనుకోండి వంద మంది ఉంటే వెయ్యి మందికి సరిపడే టూత్పేస్ట్లు టపా మెషీన్లో తయారు చేసి బొట్టలో పెడతారు ఇప్పుడు ఈ వంద మంది ఆ వెయ్యి టూత్పేస్ట్ను వెయ్యి మందికి సరిపడే టూత్పేస్ట్ను వీళ్ళు వాడాలి అంటే ఏం చేయాలి ఈ వాడుతున్న దానికంటే ఎక్కువైనా వాడాలి వాడితో పారదేశం ఏదో చెయ్యాలి మీరు నమ్ముతానంటే ఒక మాట చెప్తారు న్యూజెర్సీలో కాల్గేట్ కాల్గేట్ పామోలివ్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి నేను ఆ దాని పక్కనే ఉన్న రోడ్డు మీద పోతూ ఉంటాను చాలాసార్లు దాంతో రీసెర్చ్ చేసే సైంటిస్ట్తో నాకు పరిచయం అయింది నేను అతనితో చాలా ప్రేమగా మిలిగి చాలా దాని సంగతి ప్రదర్చుకున్నాను అతను నాకు చెప్పాడు నేను ఆశ్చర్యపోయిన ఇలా కూడా ఉంటున్నాను ఒకసారి కాల్గేట్ పామోలు ఈ ఎగ్జిక్యూటివ్స్ అందరూ సమావేశం అయ్యాలి సమావేశమయ్యి మన సేల్స్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి అని అది సమావేశం పెద్ద ప్రధానమైన సమావేశం అంటే ఇప్పుడు వంద కోట్లే అమ్ముతున్నాం నూట కోట్లు అమ్మేసి చేయాలి ఏం చేయాలి మెటీరియల్ నూట తొమ్మిది కోట్ల అంటే మన అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఎవరికి తెలియని సలహాలు ఏమీ అడ్వర్టైజ్మెంట్ అడ్వైజ్ మీరు చేస్తూనే ఉన్నారు ఇంకేం చేస్తారు అడ్వర్టైజ్మెంట్లు చేస్తూనే ఉన్నారు ఒకరు ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చారు వెంటనే అతన్ని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ప్రమోట్ చేశారు అతని ఐడియా ఏంటంటే మన టూత్పేస్ట్ యొక్క డయామీటర్ అలా నొక్కితే వస్తున్న ఆ డయామీటర్ని వన్ టెన్త్ వైడన్ చేయండి అని చెప్పాను అంతకుముందు కాల్గేట్ టూత్పేస్ట్ యొక్క మూతి సన్నగా ఉండేది ఆ సంగతి నాకు అతను చెప్పేట తెలిసింది నేను కూడా మా చిన్నప్పుడు కాల్గేట్ టూత్పేస్ట్ మూతి సన్నగా ఉండేది ఇప్పుడు మూతులు బెడలు పోగా కప్ప మూతులు లాగా బాగా పెద్దవిగా ఉంటున్నాయి కారణం ఏంటంటే మీరు టెన్ పర్సెంట్ మీరు వైడింగ్ చేసి ఒక నెల రోజుల తర్వాత రిపోర్ట్ ఇవ్వమని వాడు వైస్ ప్రెసిడెంట్ రూల్ పాస్ చేసి వెళ్ళిపోయాడు నెల తర్వాత చూసుకుంటే సేల్స్ పెరిగిపోయినట్టు అండ్ అసలు ఇంక వాళ్ళు ఏమీ చేయడం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏమీ పెరగలేదు సేల్స్ తక్కువ పెరిగి ఎందుకు చెప్పాను ఈ పురాణం ఎందుకు చెప్పాను నేను ఏమో ఎందుకు చెప్పాను కాబట్టి నేను ఏదో కనెక్షన్ నేను మిస్ అయ్యాను ఇదంట్ మ్యాటర్ కాబట్టి ఈ ఈ కర్ కర్మ చేసి కూడా ఆ కనెక్షన్ దొరికింది ఈ కర్మ చేసి వాడు ఎలా ఉంటాడంటే వాడు ఏదో చేస్తూ ఉంటాడు బిల్డింగ్ యాక్ట్ కొత్త బిల్డింగ్లు కట్టేసి ఆఖరికి రియల్ ఎస్టేట్లో గ్లాట్ క్రియేట్ చేసి పెట్టాడు ఎందుకంటే కర్మ చేసి అలా ఉంటాడు సో ఈ తండ్రి ఒక యజ్ఞం చేశాడు పితాపుత్ర సంవాదంలో ఒక ఆమ్యకర్మ చేశాడు ఇంకో ఆమ్యకర్మ చేయడానికి పూనుకున్నాడు అప్పుడు తండ్రిని కొడుకు అడి మీరు ఇంతకుముందు చేసిన ఈ కొడుకులు ఉంటారు ఈ ఉపనిషత్తుల్లో వీళ్ళు ఇలాగే ఉంటారు ఈ నచికేతసుడును వాళ్ళ తండ్రి మీరు ఎదుగుతారు కదా అక్కడ కూడా కొడుకు అడుగుతాడు చిన్నపిల్లాడు అంటే వాడి మైండ్ ఇంకా కండిషన్ అయిపోయి ఉండదు అంత ఓపెన్ మైండ్ ఉంటుంది క్రియేటివ్గా ఉంటుంది ఈ పెద్దవాళ్ళు ఉన్నారు సరే అంత క్లట్టర్ అయిపోయి ఉంటుంది మైండ్ అంత జంక్ తోటి నిండిపోయి ఉంటుంది ఇంకా వాళ్ళకి బోధించేది వాళ్ళు నేర్చుకునేది సున్నా వాళ్ళే నేర్చుకుంటారు ఫ్రెష్ నేర్చుకుంటారు అంత క్లట్టర్ అయిపోయి ఉంటారు అండి అద్వైతం ఏదో అంత పాఠం చెప్తుంటే ఎదురు వస్తారు అద్వైతంలా గుర్తుందంటారు నా జాయతీరా అంటే అదేవిధంగా జాయకపోతే మరి కుస్త ఎదురొస్తారు అక్కడ అలా అంటారు వాడికి ఏం పాఠం చెప్తారు మీరు ఫ్లైపోయి ఉంటారు చిన్నపిల్లలు ఫ్రెష్గా ఉంటారు వాడికి ఏదైనా చెప్తే తక్కువని అర్థం చేసుకుంటారు నిజంగా తక్కువని అర్థం చేసుకుంటారు ఆ చిన్నపిల్లల్లో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది సో ఎనీవే ఈ కొత్త కామ్యకర్మ ఎందుకని అడిగాడు అడిగితే స్వర్గం కోసం మరి ఇంతకుముందు చేసిన కామ్యకర్మ అది స్వర్గం కోసం మరి ఇంకెందుకు స్వర్గం వచ్చింది కదా వస్తుంది కదా మళ్ళీ ఇంకెందుకు అంటే స్వర్గంలో మరి కొంత ఉన్నత స్థాయి కోసం అంటే ఎంతకుముందు చేసిన కామ్యకర్మ వల్ల లభించే స్వర్గము అధమ స్థాయి కదా మరి అప్పుడు అది ఎందుకు చేసినట్టు ఇప్పుడు అని ఇలాగేదో పెట్టాడు పెట్టి ఆఖరికి ఈ కామనలన్నిటికీ అతీతంగా వెళ్ళేటువంటి ఆత్మతత్వం వైపు వెళ్ళాలండి నాన్నగారు అని చెప్తాడు అది పెద్ద సంవాదం కాబట్టి సో పరమార్థ సత్యంలో పితాపుత్ర అన్నది కల్పితం పితాలేదు పుత్రాలేదు ఆ పుత్రుడు గురువు అవుతాడు పిత శిష్యుడు అవుతాడు సంవాదంలో కపిలుడు గురువు దేవహూతి సుష్రాలు అవుతుంది అవడానికి కపిలుడు కొడుకు దేవహూతి తల్లి అలాగే ఉన్నది రివర్స్ అయిందంటే అర్థం ఏంటండి నా కష్టి జాయతే జీవ కపిలుడు యథార్థంగా పుట్టాడు అనుకోండి అప్పుడు దేవహూతికి గురువు ఎలా అవుతాడు పితాపుత్ర యథార్థంగా పుట్టిన పుత్రుడు పితకి గురువు ఎలా అవుతాడు కాబట్టి ఈ పుట్టుక అనేది యథార్థము కాదు నా కష్టి జాయతే తర్వాత పుట్టుక లేదు అంటే మరి దేహం మాట అంటే వీడి దేహం కాదనమాట తర్వాత జీవశబ్దంలో కర్తృత్వభోక్తృత్వాలు వీడి ఉంటాయి అంచేత ఆయన ఉంటారు కర్తభోక్త నోత్పద్యతేన చికారేణ కర్తభోక్త లేదు అసలు పుట్టలేదు కర్తభోక్త పుట్టలేదు అంటే అంటే జీవుడు అనేవాడు లేదండి జీవత్వం కల్పితాం కేన చిదపి ప్రకారేణ అంటే ఏ రకంగా మీరు చూసినా కూడా ఉంటుంది కాబట్టి నేను పుట్టాను అంటూ పాటలు పాడుకోవడం ఆ పాటలకి తగ్గట్టుగా బిహేవ్ చేయటం అలా చేయకూడదు ఏం చేయాలంటే నేను ఈ దేహము కాదు ఈ దేహము నేనా అసలు ఈ దేహం ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి ఈ మానవ జాతికి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష గల మానవజాతికి భగవాన్ రమణ మహర్షి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే మీరు ప్రశ్న వేసుకోండి అని వరం ఇచ్చారు ఏమి కుమార్ దేనా సుభం సో ప్రశ్న వేసుకోండి అని వరదొచ్చారు మీరు అడగచ్చు ప్రశ్న వేస్తే ఏమైంది ప్రశ్న యొక్క విలువ మీరు గమనించాలి ప్రశ్న చాలా విలువైంది ఆన్సర్ గురించి డోంట్ లుక్ ఫర్ ఆన్సర్ జస్ట్ రేస్ ది క్వశ్చన్ స్టే విత్ ది క్వశ్చన్ లివ్ విత్ ది క్వశ్చన్ అంట ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది సాధారణంగా మానవుల యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే ప్రశ్న ఇక్కడ ఉంది ఆన్సర్ అక్కడ ఉందని అలా డివైడ్ చేసి పెడతారు అంచేతనే ఈ పరీక్షలు రాసివాడు ప్రశ్న చదివి ఇలా ఇలా చూస్తాడు ప్రశ్న చదివేస్తారు వాడికి అర్థం కాదు అటు కేసు ఇటు అక్కడ ఉంటున్న ఆన్సర్ నేను పక్క వాడి కేసు చూస్తాను ఆ పక్క బెంచీలో వాడికి ముఖంలో చూస్తాను లేకపోతే ఆ టీచర్ ఇన్విజులేటర్ వాడి ముఖంలో గోడలకేసి చూస్తాను అంతేగాని మళ్ళీ ఇంకోసారి ప్రశ్న కేసు వాడికి అనుభవించారు వాడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి ప్రశ్న కేసు చూడాలి ఈ ఐఐటి ట్రైనింగ్ వాళ్ళకి ఇదే చెప్తారు ఏదైతే అప్పుడు ప్రశ్న కేసు మళ్ళీ చూడు ప్రశ్న కేసు చూడు ఐఐటి పరీక్షలో ఎలా ఉంటుందంటే వాడు ఏవో రెండు క్వాంటిటీస్ ఇస్తాడు ఈ వేగంతో వెళ్తోంది దానికి ఆ వచ్చింది ఈ లోపల ఇంత ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చింది అని ఇలా ఏవో మూడు క్వాంటిటీస్ ఇస్తాడు ఇచ్చి ఇప్పుడు దీన్ని రిజల్ట్ ఎగుతారో ప్రశ్న అడుగుతారు ఇటు ఇటు చూస్తే ఏమీ లాభం కాదు అది మళ్ళీ చూడు మళ్ళీ చూస్తే అక్కడ నాలుగు క్వాంటిటీస్ ఉన్నాయి కదా ఆ నాలుగు క్వాంటిటీస్ని అక్షర రూపంగా పెట్టు యాక్సిలరేషన్ ఎంత ఉంది ఏ డిస్టెన్స్ ఎంత ఉంది ఎస్ ఎంత ఉంది ఇప్పుడు ఎస్ ఏ వై కే ఇలాంటివి వచ్చాయి కదా నీకు వచ్చిన ఫార్ములాలు ఏమిటో చూడవు సార్ ఆ ఫార్ములాల్లో ఈ నాలుగు అక్షరాలు ఉన్న ఫార్ములా ఏదైనా ఒకటో రెండో మూడో ఉన్నాయి అవి అక్కడవి అక్కడ ఆ ఫార్ములా ఈ ఏ ఈ ఎస్ ఈ వాటిల్లో పెట్టు పెట్టుకుని చోటు జగించే ఆన్సర్ ఉంటుంది అయిపోయాయి అక్కడ ఏబిసిడీ సెలెక్ట్ చేసుకోండి వే యు హెవ్ టు డూ అంతే కానీ ప్రశ్న చూసి పైకి చూస్తే ఎక్కడ చూస్తుంది యూ హెవ్ టు లివ్ విత్ ది క్వశ్చన్ రమణ మహల్ నేను ఎవరు ఆ ప్రశ్న మీరు వేసుకుని చూడండి విత్ ఆల్ ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఎర్నస్ట్నెస్ వాట్ ఆర్ మై దీనికి పతంజలి మహర్షి కూడా చెప్పారు జన్మ కథంతా సంబోధ అని జన్మ కథం అపరిగ్రహస్థైర్యే జన్మ కథంతా సంబోధహ అని సూత్రం అంటే వీడు సంసారంలో ఉండే వస్తువులు చేసి చూస్తూ నాకు కావాలి నాకు కావాలి అనే కోరికలు కూర్చుంటే వాడికి ఎందుకు పనికి నడువు వాడు ఆత్మవిచారానికి అర్హుడు కాదు నువ్వు అపరిగ్రహ స్థైర్య నాకు ఈ సంసారంతో పక్కన పెట్టదంత స్థిరంగా నీ స్వరూపంలో నువ్వు నిలిచి ఇప్పుడు ప్రశ్నవే జన్మ కథం నేను నేను పుట్టడం ఎలా కుదిరింది కథం బహువా నేను ఎలా పుట్టాను అసలు అసలు పుట్టడం అంటే ఏమిటి నేను ఎవరు అని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం వద్దు యూ స్టే క్వశ్చన్ స్టే విత్ వన్ మంత్ వన్ ఇయర్ టెన్ అయినా సరే యూ స్టే క్వశ్చన్ యూ విల్ నో దిస్ సెల్ ఆ ప్రశ్నకి ఎంత బలం ఉంటుందంటే ఇప్పుడు గింజ నేలలో నాటారనుకోండి ఆ గింజకి ఎంత శక్తి ఉంటుందో మీకు ఐడియా ఉందో అసలు ఆ గింజ కదలదు అలా పడుంటుంది జడంలా అనిపిస్తుంది కానీ క్రమండస్ పవర్ ఉంటుంది ఆ గింజలో ఎంత పవర్ అంటే రావి గింజ చూడండి కాంక్రీట్ ఎప్పుడైనా కాంక్రీట్ స్లాబ్ మీద నడుస్తుంటే గడ్డి మొక్కలు చూసారా ఆ కాంక్రీట్ని పగలగొట్టుకుని వస్తుందండి అది ఓన్లీ థింగ్ ఈజ్ కాంక్రీట్ని పగలగొట్టడానికి టేక్స్ టైం వేసవికాలంలో పడ్డ గింజ వర్షాకాలంలో వర్షం పడి అడుగు నుంచి నీరు దానికి వచ్చి ఆ కాంక్రీట్ కొంచెం నాని ఇది దాన్ని పగల కొడుతుంది ఇట్ టేక్స్ త్రీ ఫోర్ మంత్స్ కానీ పగల కాంక్రీట్ అంత శక్తి ఉంటుంది ఆ ఆత్మ చైతన్యం అదే ఆ పరబ్రహ్మది దాంట్లో అనంతమైన శక్తి ఉన్నది ఆ ప్రశ్నని ఆత్మవిచారము ఆత్మ చైతన్యము నేలలో దాన్ని మీరు నాననిస్తే టూ ఎంఐ అనే ప్రశ్నతోటి కనుక మీరు ఆత్మవిచారంతో నిలబడితే యు గెట్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇట్స్ కాబట్టి ఆ తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ నేను పుట్టేశాను అని దేహంతో తాదాత్మ్యానికింది దేహం పుట్టినప్పుడు నేను పుట్టే దేహం కూడా పుట్టలేదు ఇది నేను ఐఎమ్ నాట్ ఐ కెనాట్ రికన్సైల్ టు ది బర్త్ ఆఫ్ ఈవెన్ ది బాడీ బాడీ పుట్టడం ఏంటండి బాడీ ఉందండి తల్లి గర్భంలో ఉన్న బాడీ బాహ్య ప్రపంచంలోకి వచ్చింది బాడీ కూడా పుట్టలేదు ఎప్పుడు పుట్టింది బాడీ ఎప్పుడు పుట్టిందండి చెప్పండి మీరు చెప్పండి బాడీ ఎప్పుడు పుట్టింది పొద్దున ఏడున్నరకి ప్రసవం అయింది అన్నారు అప్పుడు పుట్టిందా బాడీ క్యా బాత కాబట్టి నేను పుట్టాను అనేటువంటి భ్రమలో జీవించమే రాదు నేను ఎవరు అనే ప్రశ్న వేసుకో నేను పుట్టాను అని కాదు నేను ఎవరు అయితే అంధపరంపర ఒక విశాలమైన సమాజము మేము చాలా అధ్యాత్మ వాళ్ళం మేమేమో మతములో బాగా నిష్ణాతులము అని భ్రమ పడుతూ మేము పుట్టేమో ఆ పుట్టిన దాని చుట్టూ పెద్ద స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుని ఏ హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ అది ఫండమెంటల్లీ ఫాల్స్ ప్రెమిస్ సూపర్ స్ట్రక్చర్ కట్టుకుని ఒకసారి ఆ స్ట్రక్చర్ బలమైపోయిన తర్వాత ఈ ఫాల్స్ని ఫాల్స్ అని చూడడం కూడా కష్టమవుతుంది ఆ రకంగా మనిషి సంసారంలో బద్ధుడై ఉంటాడు కాబట్టి వాస్తవం ఏమిటంటే నా కష్టి జాయతే జీవ కర్త భోక్తాచ నోత్పత్తి కేన చిదే అజ్ఞానం చేత కర్త అయ్యాడు అంటే అర్థం ఏంటండి అజ్ఞానం చేత కర్త అయ్యాడంటే అర్థం ఏంటంటే కర్త కాడు అజ్ఞానం చేత భోక్త అయ్యాడు వాస్తవంగా భోక్తగాడు అజ్ఞానం చేత పుట్టాడు వాస్తవంగా పుట్టలేదు అజోపి సన్న విజయాత్మ భూతాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మయాభవామి అజహ అపి పెట్టుకోండి అపి అంటే ఇట్ యా ది ఎంఫోసిస్ అజహ అపి పుట్టుకలేని వాడనే అయినా సంభవామి పుట్టుతున్నాను అవన్నీ శ్రీకృష్ణుడు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు కాంట్రడిక్టర్గా శాస్త్రం ఒప్పుకోదల పురాణం అయితే నడుస్తుంది కానీ శాస్త్రంలో ఒప్పుకోరు అజహ సంభవామి ఏమిటి అజహా అంటే న సంభవామే అని అర్థం వెళ్ళే న సంభవామి సంభవామి వట్ ఈస్ దిస్ అజహా సంభవామి హౌ యూ కెన్ యాక్సెప్ట్ ఆత్మ మాయయా మాయ లేకపోతే అసలు ఏమీ లేదు శాస్త్రమే లేదు కాబట్టి మాయ చేత మాయ అంటే అవిద్యే అవిద్య చేత నేను కుక్కన వీడు అనుకోవడమే తప్ప కన చిదే ప్రకారేణాయే ఇది అజాతవాదం యొక్క ఆఖరి శ్లోకం అంచేతే కొంచెం దాని మీద ఆ రకమైన ఎన్ఫోసిస్ ఉంటుండే మళ్ళీ బుధవారం నాడు ఈ శ్లోకం పూర్తవు ఓం పూర్ణమదః పూర్ణమిద పూర్ణ పూర్ణమశిష్యత పూర్ణశా పూర్ణమేవా వశిష్యత ఓం శాంతి శాంతి శాంతి